కాబట్టి ఇక్కడ వాస్తవంలో ఇన్ని డివిజన్స్ ఏమీ లేవు నేను మీకు మనం చేశాను చూపు మాత్రమే గలదు చూచువాడు చూడబడేది ఈ డివిజన్స్ ఏమీ లేవు చూపు మాత్రమే గలదు ఓకే చూపైతే మాత్రం ఉంది కదా చూపంటే ఎవటనుకుంటున్నారు పశ్చాక్షు ఆత్మ చైతన్యమే ఆ కన్ను అనే ఉపాధిని బట్టి చూపు అన్నట్టుగా అనిపిస్తుంది అది వాస్తవానికి చూపు కాదు అది ఆత్మచైతన్యమే చూపులా అనిపించింది అదే ఆత్మచైతన్యం చెవి దగ్గరికి వెళ్ళేప్పటికీ వినికిడి అయిపోయింది అదే అది మళ్ళీ వేరేమీ కాదు కాబట్టి అక్కడ ఉన్నది ఒకే ఆత్మ చైతన్యము ఇన్ని యా దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఈ తరహా ఇతరముకు దృష్టాంతం చక్కటి దృష్టాంతం ఇప్పుడు నేను చెప్తా చూడండి ఈ బొటని వేలుతో చూపుడు వేలుని నొక్కుతున్నాను ఐ ఆం ప్రెస్సింగ్ బొటని బ్రేలు బొటని విరేలుతో చూపుడు వేలుని నొక్కుతున్నాను ఇప్పుడు నొక్కుతా అనే క్రియలో కర్త ఎవరు బొటని వేలు కర్మ ఎవరు చూపుడు వేలు బొటన విరేలు చూపుడు వేలును నొక్కుతోంది చూడండి ఇప్పుడు ఇది కర్త అయింది ఇది కర్మ అయింది రివర్స్ చేయండి అప్పుడు ఇది కర్త అవుతుంది ఇది కర్మ అవుతుంది వాస్తవంలో ఇది కర్త కర్త కాదు కర్మ కర్మ కాదు రివర్స్ చేసినప్పుడు ఇది కర్త కాదు ఇది కర్మ కాదు ఉన్నది ఒకే ప్రాణశక్తి అది కర్త కాదు కర్మ కాదు అలా ఊరికే మీరు ఊహించుకోవడమే అంతే మీరు ఊహించుకోవడం తప్ప సో ఇతర ఇతరం పశ్యతి అన్నప్పుడు కూడా ఈ జ్ఞేయము ఇం ఏమి ఆ మనస్సే జ్ఞాత ఆ మనస్సే జ్ఞేయము ఆ విభాగం కూడా మనస్సు చేత కల్పటమే ఒకే ఆత్మచైతన్యమే జ్ఞాత అనుకుంటే జ్ఞాత జ్ఞేయం అనుకుంటే జ్ఞేయము అంతకు తప్ప ఉన్నది ఏమి భేదమేమీ లేదు కాబట్టి భేదము లేని చోట భేదమును కల్పించుకుంట అది ఎవరికి వాడు హాని చేసుకున్నట్టే ఉంటుంది భేదము లేని చోట భేదాన్ని కల్పించుకోకూడదు ఇప్పుడు ఇంట్లో నలుగురు ఐదుగురు కలిసి ఉంటున్నారు అనుకోండి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ప్రేమగా ఉంటున్నారు అలా ఉండాలంతే దాంట్లో భేదాలేం లేకుండా అందరూ చేదోడు వాదోడుగా ఉంటున్న సందర్భంలో వీరు ఒక బుర్రలో వీడి బుర్రలో స్వార్థం ప్రవేశిస్తుంది అది దొలి చేస్తూ ఉంటుంది వాడు తీసుకెళ్ళి ఓ చిన్న భేదాన్ని సృష్టిస్తాడు సృష్టిస్తే ఆ కుటుంబం చిన్నా భిన్నమైపోతుంది అదేవిధంగా భేదము లేని ఆత్మచైతన్యంలో ఇతరహ ఇతరం అని మీరు ఎప్పుడైతే భేదాన్ని సృష్టించారో అప్పుడు ఈ మొత్తం సంసారమంతా కూడా నిర్మాణమై మనం సంసారంలో బంధింపబడుతూ ఉంటాము ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ ఒక గంధాన్ని మీరు ఆఘ్రానిస్తున్నారనుకోండి గంధాన్ని ఆఘ్రానించేప్పుడు మీరు ఆ అనుభవంతో మమేకమైపోయి ఇగో నేనే ఈ సుగంధ పరిమళాన్ని ఆఘ్రానించేస్తున్నాను అని మీరు మమేకం అయిపోతే మీరు జ్ఞాత కర్త్ అవుతారు జ్ఞాత జ్ఞాత అవుతారు సబ్జెక్ట్ అవుతారు జ్ఞాత అంటే సబ్జెక్ట్ అప్పుడు గంధము ఆబ్జెక్ట్ అవుతుంది ఇతర హా ఇతరం జగ్ధ్రతి అలా కాకుండా మీరు ఏమిటి గంధము ఈ గంధాన్ని ఆగ్రానించడం అనగానేమి వై షుడ్ ఐ డూ దాట్ వాట్ ఈజ్ దిస్ వాట్ ఈజ్ దిస్ అని మీరు పరిశీలించండి దట్ ఈజ్ మెడిటేషన్ దట్ ఈజ్ ఎ మెడిటేటివ్ ప్రాసెస్ ఇట్ ఈస్ సో గంధం వస్తోంది ఇప్పుడు నాకు ఈ గంధాన్ని గంధమైన అనుభవం కలుగుతోంది ఆ ఘా గంధ పరిమళము యొక్క అనుభవం కలుగుతోంది ఆ అనుభవాన్ని నేను పరిశీలిస్తున్నాను ఏమిటి అనుభవము ఇగో ఇక్కడ ఈ గాలి ఇలా ఈ ముక్కు పుటములోకి ఏదో ఒక కెమికల్ టచ్ అయ్యి ఒక అనుభవం కలుగుతోంది అనే ఆ నేను పరిశీలిస్తుంటే అప్పుడేమవుతుందో తెలిసినా అండి అంతకుముందు ఘ్రాతగా ఉన్నవాడు ఇప్పుడు ఘ్రాతగా ఉండడు ఘ్రాత కాడిప్పుడు అలా పరిశీలించే సాక్షిగా ఉంటాడు అప్పుడు ఆ ఘ్రాతృత్వము అంటే దాన్ని సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇంక్ ఇట్ ఈస్ నో మోర్ సబ్జెక్ట్ ఇట్ బికమ్స్ ఆబ్జెక్ట్ ద సేమ్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ కాబట్టి మీరు దేన్ని పరిశీలించకుండగా అలాగా లోక ప్రవాహంలో పడిపోతుంటే నేను కర్తను ఇది క్రియ అది కర్మ అనే విభాగం మీకు భాసిస్తుంది ఇతరహా ఇతరం అన్నట్టుగా కానీ మీరు పరిశీలించడం ప్రారంభిస్తే ఏది జ్ఞాతగా కర్తగా సబ్జెక్టుగా స్వీకరింపబడినదో అది జ్ఞాత కాదు కర్త కాదు జ్ఞేయము అని తెలిసిపోతుంది ఇది జ్ఞేయము అని తెలిసిపోతుంది మీరు పరిశీలించడం ప్రారంభిస్తే ఇప్పుడు భోగానుభుక్త వయమేవ భుక్త అన్నాడు కవి భక్తృహరి అన్నాడు భోగానుభుక్తాహమేవ భుక్త అన్నాడు ఇప్పుడు ఉదాహరణకి భోజనం చేస్తున్నాం అనుకోండి మంచి తాజాగా తయారు చేసినటువంటి మంచి రుచికరమైన రిచ్ ఫుడ్ అంటారు మంచి ఖరీదైనటువంటి ఆహారాన్ని మీరు భోజనం చేస్తున్నారనుకోండి అప్పుడు ఒక స్టాండ్ పాయింట్లో నేను భోక్తను ఇది భోగ్యము అని అనిపిస్తుంది కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవడి భోక్త ఏది భోక్త అని పరిశీలిస్తే ఈ దేహము పొట్ట ఈ ఉదరము ఈ ఉదరములో ఆ ప్రాణశక్తి ఏదో కొంత చలనాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ ప్రాణశక్తి ఇంత కమాల్కర్తా హే అంటారు ఆ ప్రాణశక్తి ఎలకలు పరిగెడుతున్నాయంటారు ఎలకలు పరిగెడుతున్నాయంటే అది ఒక ఎక్స్ప్రెషన్ అది ఏదో చేస్తూ అది ఏమిటో మనకు అర్థం కాదు దాన్ని ఇదమి చెప్పలేము అని చేతను ఇదమిత్తంగా చెప్పలేని దానికి ఎలగలు పరిగెడుతున్నాయి లేకపోతే గంట మోగుతోంది అని ఏదో ఎక్స్ప్రెషన్లో దాన్ని మీరు చెప్తారు అంటే అది అది మీరా లేకపోతే మీ చేత తెలియబడేదే మీ చేత తెలియబడేది అది భోక్త కాదు ఇప్పుడు ఇప్పుడు భోగ్యం తర్వాత ఆహారమును ఇప్పుడు ఉదరము భోక్త ఆహారము భోగ్యము అని ఒక లెవెలు కానీ వాస్తవంగా ఈ ఆహారం ఇలా వేసుకుంటూ పోతే ఈ ఆహారము ఉదరాన్ని భక్షించేసి వీడిని రోగగ్రస్తున్న చేస్తుంది కాబట్టి భోగాన హుక్తాహ వైవయవక్తాహ అన్నాడు కవి ఇప్పుడు ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు వాడ నేను ఆల్కహాల్ తాగుతున్నానని వాడు కానీ కొద్ది రోజుల తర్వాత ఆల్కహాలే వాడిని తాగడం ప్రారంభిస్తుంది ఇట్ స్టార్ట్స్ డ్రింకింగ్ వాడి ఒక్కొక్క ఆర్గన్ని అది తాగేస్తూ ఉంటుంది వాడి జీవితాన్నే తాగేస్తుంది వీడి సీసా అని తాగడం కాదు సీసాయే వీడిని తాగిస్తుంది ఫోటో తీస్తే ఏదో వీడిలా పట్టుకుని తాగుతున్నట్టుగా ఉంటుంది కానీ వాస్తవం ఏమిటి అస అదే సీసా అదే కొత్త సీసా అక్కర్లేదు సేమ్ సీసా మళ్ళీ మొన్నటి సాయంకాలం మళ్ళీ అదే సీసా పట్టుకుని పోతాడు అదేం చేస్తుందంటే వీడి జీవితాన్ని వీడి ప్రాణాలని వీడి వీడి ఆరోగ్యాన్ని వీడి దేహాన్ని వీడి భార్య పిల్లల యొక్క సౌఖ్యాలని వీడి సంసార సుఖాలని అన్నింటినీ తాగేస్తూ ఉంటుంది అదే సీసా సీసా మార్చక్కర్లేదు వీడి ఆఖరికి కాటికి వెళ్ళిపోయినా ఆ సీసా అక్కడే ఉంటుంది ఇది లౌకికమైన విషయం అది నా దృష్టాంతం కాదు ఏదో చెప్పాను నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక స్టాండ్ పాయింట్లో నేను భోక్తను మీరు అనుకుంటారు కానీ మీరు అదే భోక్తృత్వాన్ని ఒకంత మెడిటేటివ్గా పరిశీలిస్తే ఏ తత్వము భోక్తగా మీ కనిపించిందో అది భోగ్యమైపోతుంది కాబట్టి భోక్తా భోగ్యము కర్త కర్మ క్రియమాణము సో ఘ్రాణ ఘ్రాత అనేటువంటి ఈ భేదములు ఏవైతే ఉన్నాయో అవి ఆ రెండింటియందు ఆత్మచైతన్యమే ప్రకాశిస్తోంది ఆత్మచైతన్యము రెండింటికీ అతీతంగా ఉంటుంది అది ఏ రెం ఆ రెండింటిలో ఏదీ కూడా ఆత్మచైతన్యము కాదు అనా ఆ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది యథా ఛినీతి యథా ఉద్యమోద్యమ్యా నిపాతనం ఛేదస్ చైధీ భావ ఉభయం ఛినత్తి एक शब्द अभीधीय क्रिया फल्वातिरेकेण तत्फल चाला विचार यत्गढ़ ఇది సంగీతం వాళ్ళు వాడతారు ఎత్తుగడ అని అంటే పాటని అలా ఎత్తుకున్నాడు అనమాట ఒక రాగంలో ఎత్తుగడ సో గణిప గణిప అనేదో వాళ్ళు అలా దాన్ని వర్ణించి చెప్తారు మనకేమీ తెలియదు మనం ఇల్లిటరేట్ ఇన్ దట్ దాన్ని బాగా ప్రేమగా వర్ణించి చెప్తారు ఒక ఎత్తుగడ సో అలాగే శంకరులు ఒక ఎత్తుగడతో ముందుకు ఈ ఎత్తుగడని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది మన ముందు ఒక వ్యక్తి పని ఒకటి ఉన్నది చినత్తి అనే ఒక ప్రయోగం ఉంది చినత్తి చినత్తి అంటే ఎలాగంటే ఇప్పుడు గొడ్డలి తీసుకుంటాడు ఆ కట్టె ఉంటుంది ఈ గొడ్డల్ని పైకెత్తుతాడు ఉద్యమ్య ఉద్యమ్య బాగా పైకెత్తాలి కొంచెం పైకెత్తే అంటే కాదు ఎత్తి ఇంకా పైకెత్తి అక్కడి నుంచి దడేలుమని ఆ కట్టె మీద వేస్తాడు అప్పుడు ఆ కట్టె రెండు ముక్కలు అవుతుంది ద్వైధి భావ ఇది చినత్తి ఇప్పుడు ఈ ఈ చిన్నీలో రెండు ఉన్నాయి ఏమిటి ఒకటి క్రియా క్రియ ఉన్నది ఏమిటి క్రియ ఉద్యమ్య ఉద్యమ్య నిపతనం పైకెత్తి ఇంకా పైకెత్తి కింద బలంగా వేయుత అది క్రియ తర్వాత ఆ కట్టే రెండు ముక్కలు అవుతా అది క్రియాఫలము ఆ క్రియా ఆ క్రియ వల్ల వచ్చే ఫలం క్రియాఫలము రెండు కలిపి చినత్తి అని ఒకే శబ్దంతో ప్రయోగిస్తారు క్రియా క్రియాఫలము రెండు కలిపి చినత్తి అని ప్రయోగం ఏమంట అంటే చినత్తి అనే ఒకే శబ్దంలో క్రియా ఉన్నది క్రియాఫలము ఉన్నది ఇప్పుడు జిగ్రతి అన్న దాంట్లో ఉన్నది క్రియాఫలము ఉన్నది ఇప్పుడు జిగ్రతి దాంట్లో క్రియ ఉందా క్రియాఫలం లేదా క్రియాఫలం కూడా ఉందండి దాంట్లోనే క్రియా ఉంది దాంట్లోనే క్రియాఫలము ఉన్నది చూడండి కాబట్టి ఇప్పుడు మీరేమనుకుంటారు క్రియేమో ముక్కులో ఉంది క్రియ చేసి వాడు లోపల ఉన్నాడు క్రియాఫలం వాడికి అందుతుంది క్రియమానము బయట ఉంది అని మీరు అనుకుంటున్నారా లేదా అబ్బే ఏమీ లేదండి క్రియలోనే కర్ట్ ఉన్నాడు క్రియ ఉన్నది కరణం ఉన్నది కరణం కూడా దాంట్లోనే ఉంది క్రియమాణం కూడా దాంట్లో ఉన్నది ఫలం కూడా దాంట్లోనే ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దాట్ అంతా ఒకటేది ఒకటే స్కీమ్ అది దాంట్లోనే ఘ్రాత ఘ్రాతవ్యము ఘ్రాణము అంటూ ఫలము ఎన్నో పెడతారు మీరు మెడిటేషన్ అండి ఇదంతా కూడా మీరు మెడిటేట్ చేసి తెలుసుకోవాల్సింది ఓకే ఇది తలుసుకునేది ఏమీ కాదు ఇప్పుడు చూడండి వాక్యము యథా చినత్తి అని అన్నారు ఇది చినత్తి ఇది యథా ఉద్యమ్య ఉద్యమ్య నితనం పైకి ఎత్తి ఎత్తి కింద పాడవేయుట ఛేద్యస్ చెధీభావ దేనిని పగలగొట్టాలనుకున్నారో ఏ కట్టెని రెండు ముక్కలు చేయాలనుకున్నారో రెండు ముక్కలు అవుట ఉభయం ఈ రెండింటికి కూడా అంటే క్రియకి క్రియాఫలము రెండూ కూడా చిన్నత్తి అనే ఒకే శబ్దంతో మనం చెప్తాము ఎందుకంటే తెలుసిన క్రియ దేంట్లో క్రియ అంటే ఒక ప్రాసెస్ అండి అది క్రియ అంటే ప్రాసెస్ ఈ ప్రాసెస్ ప్రాసెస్ ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ ఎండ్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఫలంలో ఎండ్ అవుతుంది ఇప్పుడు నేను ఈ గంధము ఇదిగో ఇది పుష్పం అక్కడ దూరంగా ఉంది మళ్ళీ ఈ గంధమును నేను ఆఘ్రాణిస్తాను ఆఘ్వాణిస్తాను ఆఘ్వాణిస్తున్నాను ఆఘ్వాణిస్తున్నాను ఆఘ్రాణించాను అంటే క్రియాఫలం ఏమిటి గంధజ్ఞానం కాబట్టి క్రియ ఎప్పుడు పూర్తయింది గంధజ్ఞానంలో క్రియాఫలము కలిసిపో క్రియ వెళ్ళిపోయి కలిసిపోతుంది కాబట్టి క్రియ అనేది సముద్రంలో సంగమంలో నది సముద్రంలో కలిసింది అంటే అలా ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది ఆ ప్రవాహము సముద్రంలో కలవడంతో దానికి కృతార్థత అదేవిధంగా క్రియకి ఫలమునందు విలీనమకటే అవసానము కాబట్టి క్రియ క్రియ క్రియ ఆ లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్రియ ఫలమై కూర్చుంటుంది కాబట్టి ఇది క్రియ ఇది ఫలము ఇది కర్త ఇది భోక్త ఇది క్రియమాణము ఇది భోగ్యము అనే విభాగములు అంతా కూడా కల్పనే మీరు విభాగం చేయాలంటే ఈ దేహము నేను అనుకుని ఈ పుష్పము నాకంటే బయట ఉంది అనుకుంటే మీరు విభాగంగా పెట్టుకోవాలి కానీ మీరు కొంచెం మెడిటేట్ చేసి ఎవండి దేహము ఆఘ్రాణిస్తుందా పుష్పాన్ని దేహం ఆఘ్రాణించదు మరి ఎవళ్ళు ఆఘ్రాణిస్తారు ముక్కు ఆఘ్రాణిస్తుంది కాబట్టి దిక్కు దేహాన్ని పక్కన పెట్టండి ముక్కు దగ్గరికి తిరండి ముక్కు ఆఘ్రాణిస్తుందా ముక్కు ఆఘ్రాణించదు నేను ఆఘ్రాణిస్తాను నేను ముక్కుతో ఆఘ్రాణిస్తున్నాను అంటే అప్పుడు ఏమైంది మెడిటేషన్లో మీరు దేహాన్ని విధిపెట్టేశారు తర్వాత పుష్పం బయట ఉంది అనే ఒక దృఢమైన సంస్కారము ఇది బాహ్యమునందుగలదు అనే ఆ సంస్కారాన్ని కూడా పక్కన పెట్టండి ఈ దేహాన్ని పక్కన పెట్టినట్టుగానే అది కూడా పక్కన పెట్టండి పక్కన పెట్టి ఆఘ్రాణించుట యు ఫోకస్ ఆన్ దాట్ ఎప్పుడైతే ఆఘ్రాణించుట అనే దాని మీద ఫోకస్ చేశారో నేను వేరుగా ఉన్నాను అది వేరుగా ఉంది ఇదేదో ప్రాసెస్ నడిచిపోతోంది అని ఇతర ఇతరం జిగ్రతి అలా ఉండదు అక్కడికి వెళ్ళేప్పటికీ ఈ తరహా ఎక్కడుంది ఆ ఇతరం ఎక్కడుంది ఈ ప్రాసెస్ ఎక్కడుంది అరే అదే ఇవన్నీ అన్నీ ఒకచోటే ఉన్నాయి ఆ ఒకచోట ఏమిటో తెలుసిన ఆ చేతన ఏమని తెలియట్లేదండి అది సంగీతం మీరు దాని మీద ఆ ఫోకస్ చేయకుండా మూర్ఖంగా ఇగో ఇక్కడ నేనున్నాను పువ్వు అక్కడుంది నేను ఆఘ్రానిస్తున్నాను కాబట్టి ఈ తరహా కాబట్టి ఇదే సత్యం ద్వైతమే సత్యము ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇప్పుడు మీరు దేవుడిని చూడ్డానికి వెళ్తాను దేవాలయానికి దేవుడు అక్కడున్నాడు నేను ఇక్కడున్నాననే ఒక మూర్ఖ పట్టుదల మీరు పెట్టేసుకుంటే ఇంకా నేనేం చేయగలుగుతాను ఐ కెనాట్ హెల్ప్ యూ ఒక కెన్ హెల్ప్ యూ కానీ మీ ఆ దర్శనానికి వెళ్ళారు కదా ఆ దర్శనం మీద ఫోకస్ పెట్టండి ఒక్క దర్శనం అంటే ఏమిటి ఎవడంత దేహం దర్శించదయా దేహమేం దర్శిస్తుంది కాళ్ళు దర్శిస్తాయా ముక్కు దర్శిస్తుందా దెప్పకాయ దర్శిస్తుందా దేహం దర్శించదు కళ్ళు దర్శిస్తాయి కళ్ళు దర్శించవు చూపు దర్శిస్తుంది చూపు దర్శించదు నేను దర్శిస్తాను సో ఆ దర్శనము దర్శనము దర్శనం దర్శనం చేసేది ఎవరు నేను నేను ఎక్కడుంది దర్శనంలో ఉందా దర్శనానికి బయట ఎక్కడన్నా దూరంగా ఉందా దర్శింపబడే దేవుడు వాడెక్కడున్నాడు దేవుడు అరే అన్ని దర్శనంలోనే ఉన్నాయి ఈ దర్శనం ఎక్కడ ఉన్నది అదే నేను అలా చూసుకుంటే ఇతర ఇతరం పశ్యతి అనే మాట ఏమవుతుందండి అది ద్వైతం ఇవా అయిపోతుంది వాస్తవికత ఉండదు కాబట్టి మీరు మీ మిమ్మల్ని మీరు వాచ్ చేయటం ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో మీకు ద్వైతం క్రమక్రమంగా శిథిలం చాలా ఇంపార్టెంట్ ఇతర ఘ్రాత ఇతరేణాణే ఇతరం ఘాతవ్యం జిఘ్రతి తదే అంతే అది ఎత్తుగడ ఇక్కడ ఎత్తుగడ ఏమిటంటే ఇతర ఇతరం జిఘ్రతి ఇతర ఇతరం జిఘ్రతి అని అదేదో శాక్రోసాంక్ట్ గాస్పల్ ట్రూత్ అను అనుకోదు పరిశీలించు దా ఇప్పుడు కూడా దాన్ని పరిశీలించాలి అంటే ఈ దేహమే నేను అనే ఒక దృఢమైన అభిమానం పెట్టుకున్నవాడు ఏ పరిశీలన చేయలేదు వాడు భోజనం చేయడానికి భోగాలు అనుభవించడానికి కష్టం వచ్చినప్పుడు దుఃఖపడడానికి తప్ప ఇంక దేనికి కాబట్టి ఈ దుఃఖాలు ఈ కష్టాలు ఈ భోగాలు ఈ రోగాలు ఈ మందులు ఇవన్నీ ఇలాగే ఉంటాయి వాటి దారి ఉంటాయి వాటిని ఊరికే అలా మరి వాటి దారి ఉంటాయి వాటిని అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు సో ఎప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండడం అనుభవాల్లో నేర్చుకోవడం అలా చేస్తూ ఉండాలి దాన్ని పక్కన పెట్టాలి జీవితంలో ఆ మనస్సులో ఉదయిస్తూ సంకల్పాలు భావాలు వాటిని అలా పరిశీలిస్తూ ఉండాలి దేన్ని కూడా బుద్ధిగా స్వీకరించకూడదు అలా దాన్ని పరిశీలిస్తూ ఉండాలి ఇప్పుడు ఒక ఆయన కూర్చుంటాడు ఒక పెద్ద సింహాసనం నలుగురు కూర్చోవచ్చు దాని మీద దానికి వెనకాల బంగారం ఎందుకంటే వెనకాల బంగారం ఎందుకండి అది మళ్ళీ దానికి ఏదో నెగిసీలు ఇవేవి పెద్ద అలంకారాలు ఇవి చేసి ఓ పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు అదే ఓ లక్షలు ఖరీచ్ చేస్తుంది దాని కూర్చుంటాడు దాన్ని కూర్చుని పట్టు వస్త్రాలు ధరించి ఏం పాఠం ఇస్తాడు వింటారు ఓ మంది అక్కడ తొంభ కింద కూర్చుంటారు ఓ మైకి ఆయన పాట పాడుతూ ఉంటాడు వీళ్ళందరూ తప్పట్లు కొడుతూ పాడుతూ ఉంటారు ఓ గురువా నువ్వే రక్షించుకుంటే వీళ్ళందరూ ఓ గురువా నువ్వు గురువే గురువు గురువే గొప్ప నేను ఎందుకు పనికిరానివ్వండి అని ఆయన ఏదో పడుతుంటే వీళ్ళు పడుతుంటారు ఏమన్నామాట అదే అదే ఆధ్యాత్మికత అంటే పిచ్చి పిచ్చిలో పిచ్చి అది కాబట్టి యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ దట్ రాక్ అదే యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ దాట్ బ్లెస్ట్ బ్లెట్ డూ వట్ దే హ్యావ్ టు డూ లోకం అంటే అలాగే ఉంటుంది మీరేమిటంటే పరిశీలించాలి పరిశీలించాలి అర్జునుడు అర్జునుడు గండివం కింద పారేశాడు పోతి పారేస్తే పారేశాడు మీ జెందుకు ఆ గోల మీ జెందుకు అర్జునుడు నేను గాంధీవం కింద తప్పు ఎందుకు తప్పు నేను గాంధీవం వాడాలనుకోవట్లేదు కింద పారేశాను తప్పేముంది అంటే చూడాయా గాంధీవాడిని వినియోగించడం నీ కర్తవ్యకర్మ అయి ఉండగా నువ్వు దాన్ని కింద పారేయడం అది అపరాధం అది చాలా తప్పది ఇప్పుడు ఈ పుస్తకం ఉంది ఈ పుస్తకాన్ని నేను ఇలా పారేసానంటే మీకు ఎలాగంటే ఎలాగంటే దృశ్యంగా ఎలాంటి మెసేజ్ వస్తుంది మీకు అది తప్పు పుస్తకాన్ని ఎప్పుడూ కింద పారేయకూడదు పుస్తకాన్ని జాగ్రత్తగా సజ్జలు పెట్టుకుని మళ్ళీ జాగ్రత్తలు పట్టుకుని గాంధీవం అలాంటిది సో కాబట్టి ఊరికే పురాణ గాథల్లాగా చదవటం కూడా ఉపయోగం ఉండదు గీత కూడా పురాణంలాగా పురాణంలాగా చదివితే ఉపయోగం ఉండదు అంతా పరిశీలన ఎప్పటికలా పరిశీలిస్తూనే ఉండాలి అంచేతనే శాస్త్రం కూడా విచారం చేయమని తప్ప గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పలేదు ఎనివే ఈ ఎత్తు నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఆ ఎత్తు శంకరుల యొక్క ఎత్తు కూడా ఇతరం పశ్యతి ఇతరం జిఘ్రతి ఇతరం పశ్యతి ఈ ఇతరహా ఇతరం ఇతరహా ఇతరం అన్నది మీరు జాగర్తగా పరిశీలిస్తే ఆ ఇతర ఆ ఇతరం ఆ రెండూ కూడా ఆ పశ్చాత్తీలో కలిసిపోతాయి ఇతర ఇతరం అలా విడిగా ఉండవు రెండు కూడా కలిసిపోతాయి అక్కడ ద్రష్ట దృశ్యము రెండు విడివిడిగా లేరు అక్కడ ఉన్నది దర్శనము మాత్రమే కలదు ఆ దృక్ పేరు అది మాత్రమే ద్రష్ట ఉన్నాడు దృశ్యము ఉన్నది అనేవి మానసికమైన కల్పనలు మనస్సు ఆ ద్రష్ట అనే ఒక ఎంటిటీని కల్పించిపెట్టింది దృశ్యము అని ఇంకో ఎంటిటీని కల్పించిపెట్టింది ఆ రెండు వేరువేరుగా విడిపోయి ఉన్నాయి అనే ఒక భ్రమను కూడా మనస్సు కల్పించిపెట్టింది వాస్తవంగా మీరు దర్శనమును కనుక మెడిటేటివ్గా అబ్జర్వ్ చేసినట్లయితే దర్శనము ఆ దర్శనం ఏమిటి నేను తెలుసుకుంటున్నాను ఈ తెలుసు కొనట ఏమిటి అని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ తెలివియందు తెలియవాడు తెలియబడేది అదండూ కూడా విలీనమైపోతాయి తెలియవాడు వేరే లేడు తెలివియే తెలియవాడుగా భాషించింది అజ్ఞానం చేత మనస్సు యొక్క కాన్సెప్ట్ అలా అజ్ఞానం అంటే మళ్ళీ కాన్సెప్ట్చువల్ మీరు అజ్ఞానం అంటే కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి అజ్ఞానం అంటే అదిగో ముద్దుందండి అది ఎవడో పెట్టాడో ఎప్పుడో పోతుంది అంతవరకు మేము ఇలాగ సంసారంలో కలక్షమం చేస్తూ ఉంటాం అంటే అది ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది అజ్ఞానం అంటే కాన్సెప్ట్వల్ నేను జ్ఞాతను అని నువ్వు అనేసుకుంటున్నావే అదే అజ్ఞానం ఇది జ్ఞేయము అని విడదీసి ఇతరహా ఇతరం పశ్యతి అదే అజ్ఞానం ఉంటాయి సో ఆ కాన్సెప్ట్ కింద ఉంటుంది మనుషులు దేన్నైనా విడిచిపెడతారు కానీ కాన్సెప్ట్ని విధులు పెట్టడం ఐడియాని వదిలిపెట్టడం ఏదో ఐడియా పట్టుకొస్తాడు అది విడిలిపెట్టాడు దేన్నైనా విడిచిపెడతాడు అది మాత్రమే విడిచిపెట్టాడు ఏదో ఐడియా పట్టుకొస్తాడు ఏదో మా ఊళ్ళో రావి చెట్టు దగ్గర దేవతలు ఉన్నారండి ఏదో మీ ఊళ్ళో రావి చెట్టుకి అన్ని ఊళ్ళలో రావి దగ్గర దేవతలు ఉన్నారు నువ్వో దేవతవి నేనో దేవతని అందరూ దేవతలే కానీ ఏదో పట్టుకొస్తాడు మా ఊళ్ళో రావి ఏదో పట్టుకొస్తాడు అది పక్కన పెట్టబోయా నువ్వు దీని సంగతి చూడు అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది అంటాడు వీడిపెట్టాడు లివ్ ది ఐడియా పీపుల్ డోంట్ లివ్ ఐడియాస్ ఐడియాస్ అన్నిటినీ విదిరిపెడితే కానీ ఎంటీ అయిపోతే కానీ వీడికి సత్యం తెలియదు దట్ ఎంటీ మైండ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఐడియాస్ అండ్ ఆల్ కాన్సెప్ట్స్ హ్యాజ్ ఏ క్రియేటివిటీ ఇన్ ఇట్ ఎ సెటిల్నెస్ ఎ లైట్ ఇన్ ఇట్ ఎన్ ఎంటీ మైండ్ హ్యాస్ దట్ దట్ very peculiar kind of light in which the truth of it so kaabatti ee conceptualization is um is uh, is wrong vaastavaaniki meer aatma swaroopaanni teliyaalante meer ekkadiki pagulthe yokkarledu aitarah aitam pasyati daanni meer observe chesthe darshanam i am seeing an object what is this is seen Who హూ ఇస్ దిస్ అయామ్ వాట్ ఈస్ దిస్ ఆబ్జెక్ట్ దట్ ఐ సీ అని మీరు మెడిటేటివ్ గా దాన్ని కనుక ఎగ్జామిన్ చేయగలిగితే దేర్ ఇట్ సెల్ఫ్ యూ విల్ ఫైండ్ ద ట్రూత్ ఆఫ్ సెల్ఫ్ ఆత్మ ఆత్మ మీకు అక్కడే సాక్షాత్కరిస్తుంది సర్వం పూర్వవత్ ఇయం అవిద్యావదవస్థ అంటే శంకర్లు ఏమంటున్నారంటే ఇతర ఇతరం జిఘ్రతి అన్న చోట ఒక ఎత్తుగడని మీకు చూపించారు ఎంత కూడా అజ్ఞాన కల్పితమైన భేదము తప్ప వాస్తవంగా ఉన్నది ఆత్మ చైతన్యం ఒక్కటియే అని ఆ ఘ్రా దగ్గర చూపించారు మిగిలినవి కూడా అదే రకంగా మీరు చూసుకోండి అవేమితో చూడండి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరీ తదితర ఇతరం మనుతే మనుతే అంటే సంకల్పించడం ఇతరుడు ఇతరమును సంకల్పిస్తున్నాడు మీరు ఆలోచించండి అవున మీరు వివేకంతో కొంచెం సటిల్గా లోతుగా ఆలోచించాలి మీరు వివేకంతో లోతుగా సటిల్గా ఆలోచించకుండా లోక దృష్టితోటి కొంచెం బండ బండగా మీరు ఆలోచిస్తాను మీకుండే కాన్సెప్ట్స్ తోటే మీరు ఆలోచిస్తానంటే నేను చెప్పి ఇదంతా అసందర్భంగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసుకున్న చూడండి ఇతరహా ఇతరం అనుతే నేను ఇక్కడ కూర్చున్నాను కూర్చునే నేను ఏదో దేని గురించో ఆలోచన నా ఆశ్రమాన్ని గురించి ఆలోచిస్తున్నాను నాకు ఆశ్రమం ఉంది ఎక్కడో నేను చిన్న ప్రాపర్టీ హోర్ అది నా ఆశ్రమం దాని గురించి ఆలోచిస్తున్నాను జనం చేసి పని అదేగా అంతకంటే ఘనకరిగా ఉంది ఎక్కడెక్కడో డబ్బులు దాచుకుంటూ ఉన్నాం ప్రాపర్టీలు పెట్టుకుంటూ ఉన్నాం వాటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాన్ని ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి వాళ్ళు సరిగ్గా పెట్టుకుంటారా పెట్టుకోరా నేను ఇంత కష్టపడి సంపాదించానని బెంగ పెట్టుకుని వీడు పోతాడు అవుతాడు ఆ తర్వాత ఈజీగా అవుతూ ఉంది వాళ్ళ వాళ్ళ ప్రారంభాధీనంగా అవుతూ ఉంది ఏమవుతుందంటే ఎవరు చెప్తాడు తెలివైనవాడు ఎవడు ఏమవుతుందో చెప్పడు దాని అలా గాలి గుజ్లేస్తాయి ఏ ఏమవుతుందో ఏం చెప్తారండి వాట్ హౌ కెన్ యూ సే ఎనీథింగ్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ యు కెనాట్ సే యు నో వై బికాజ్ ఫ్యూచర్ ఈజ్ అటర్లీ అన్ప్రెడిక్టబుల్ యు కెనాట్ ప్రడిక్ట్ ఫ్యూచర్ మార్కెట్ వైన్ ఏమన్నాడంటే మార్కు ట్వెయిన్ అని ఒక ఆయన ఉన్నాడు అమెరికా అమెరికాలో అప్పట్లో ఒక మూమెంట్ వచ్చింది ఆ మూమెంట్ ఏమిటంటే ఆఫ్టర్ డిప్రెషన్ నైన్టీన్ ఫార్టీస్లో స్టాక్ మార్కెట్స్ అన్నీ బాగా పుంజుకున్న తర్వాత ఒక మూమెంట్ ఏమొచ్చిందంటే బేస్డ్ ఆన్ ది మూమెంట్ ఆఫ్ స్టార్స్ అండ్ ద ప్లానెట్స్ వీ విల్ ప్రొటిక్ట్ ది మూమెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని మూమెంట్ వచ్చింది ఈ మూమెంట్కి ప్యారలల్ హిస్టరీలో ఇండియాలో వచ్చింది అదేంటంటే వరాహం హీరుడు ఆర్యభుట్టుడు మొదలైన వాళ్ళు ఆ గ్రహాల గురించి ఏదో కొంత ఎస్ట్రానమీని వాళ్ళు కనిపెట్టి డిస్కవరీ చేసి రికార్డు చేసిన తర్వాత ఈ ఎక్లిప్స్లు ఇవన్నీ కూడా చాలా బాగా క్యాల్కులేట్ చేయడం ప్రారంభించిన తర్వాత ఒక మూమెంట్ వచ్చింది ఏమిటంటే ఆ మూమెంట్ అక్కడ ఉండే గ్రహాలు వాటి కదలికలను బట్టి మనుషుల జీవితాల్లో జరగబోయే ఘటనల్ని మేము చెప్పేస్తాము అనే మూమెంట్ ఒకటి వీళ్ళు వీళ్ళకి పాట లేకుండా ఇలాంటి మూమెంట్లు ఏమో పట్టుకొస్తూ ఉంటాం మూమెంట్ ఒకటి వచ్చింది మన ఇండియాలో దానికి వేదం పేరు పెట్టారు ఎందుకంటే వేదం అంటే ఇండియాలో ప్రతిష్ట ఎక్కువ కదా కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ అని దానికి పేరు పెట్టారు ఇలాంటి మూమెంట్ మీకు యూ ప్లీజ్ నో ఇట్ నేనేదో ఏదో పిచ్చి ధోరణిగా చెప్తున్నాను అనుకోకండి నేనేవో అనేకను చదివి చెప్తూ ఉంటాను ఇలాగంటి మూమెంట్ నైన్టీన్ ఇంకా అప్పటికి మార్కెట్ వేయిన్ బతికున్నాడు మార్కెట్ పైన నైన్టీన్ ఫిఫ్టీస్లోనే ఎప్పుడో పార్టీస్లో ఆ డిప్రెషన్ తర్వాత ఒక మూమెంట్ వచ్చింది మళ్ళీ స్టాక్ మార్కెట్స్ అన్ని పైకి వెళుతున్నప్పుడు మూమెంట్ ఏమిటంటే దిస్ ఈజ్ కాల్డ్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ యొక్క బేసిక్ బిగినింగ్స్ అక్కడి నుంచి వచ్చాయి అంతకు ముందు కూడా ఏదో కొద్దిగా గొప్ప ఉంది కానీ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ పెద్ద డిపార్ట్మెంట్ అది అదేమిటంటే బేస్డ్ మూమెంట్ ఆఫ్ స్టార్స్ స్టార్స్ కూడా పెట్టుకున్నాడు ఆయన అలా ఈ మూమెంట్లో అది కూడా ఉంది నాట్ మార్కెట్ లేదు ఆ మూమెంట్లో స్టార్స్ గ్రహముల యొక్క చలనాన్ని బట్టి వాళ్ళు గ్రహములంటే నెప్ట్యూన్ యురేనియం తీసుకుంటారు రాహు కేతు కాదు వాళ్ళ ఎస్ట్రాలజీ వేరు ఆ వాటి మూమెంట్ని బట్టి స్టాక్ మార్కెట్ని మేము ప్రొడిక్ట్ చేస్తాము అని దాని మీద జర్నల్స్ వచ్చేవి ఎంటర్ప్రెన్యూవర్స్ స్టాక్ ప్రొడిక్షన్ డిపార్ట్మెంట్ పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకునేవారు అది పెద్ద మూమెంట్ కింద What is the market way? Based on this knowledge, I am making a prediction. That means, Andar-osabhala. Andar-vala-shradhagamavu market way in Mahapanditrit. October month is particularly dangerous for investment in stock. Based on the movement of stars and planets, October month is particularly dangerous for investing in the stocks. equally dangerous months are december february may and january june and april and march and july any of them that is all short this road walk to the lord has been there at the wisdom to see all what is kaabaddi whatever whatever తన గురించి జంపు చేయకండి సో ఇది యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఒక ఒక ఫీలింగ్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ని అబ్జర్వ్ చేయాలి ఆ ఫీలింగ్ ఏమిటి అదిగో ఆ డబ్బు అక్కడ పోయింది కాబట్టి నేను నష్టపోయాను ఓ ఫీలింగ్ ఏదో యాభై వేలు ఎవడో ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ నష్టపోయాను అది ఫీలింగ్ మొన్న నాతో ఒక ఆయన ఏమండి వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుని ఇవ్వలేదు వాడిని ఫైట్ చేయాల్సిందే అది డబ్బు వసూలు చేయాల్సిందే అది కర్మయోగమే కదా అన్నారు అంటే నేను ఏమండదు మీరు ఫైట్ చేసి వసూలు చేయండి కానీ కర్మయోగం మాత్రం అది కాదు ఎందుకంటే మీరు కర్మయోగం అంటే అలా ఉంటుందని ఒక ఫిక్సేషన్లో పెట్టుకుంటే మీకు జీవితంలో కర్మయోగాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండా పోతుంది మీరు ఆ డబ్బు వసూలు చేయండి అది అలా అవసరం ఎందుకంటే వాడు అన్యాయంగా ఇవ్వలేదు మీరు బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు సన్యాసులు వసూలు చేయబడినా పర్వాలేదు కానీ బిజినెస్ చేసి వాళ్ళు వసూలు మీరు ప్లీజ్ డూ దాట్ కానీ కర్మయోగం అనే మాటకి దానికి కనెక్షన్ పెట్టకండి దాన్ని సపరేట్గా ఉంచండి ఎప్పుడైనా మీరు బిజినెస్లో కొంత ఖాళీ అయినప్పుడు చక్కగా వేదాంతం చదువుకుని కర్మయోగం అనగానేమి తెలుసుకుని దాన్ని జీవితంలో మనం ఆచరణ పెట్టడానికి ఒక అవకాశం ఒక విండో ఓపెన్ పెట్టుకోండి దాన్ని దాన్ని క్లోజ్ చేసి కూర్చోబెట్టద్దు అది కర్మయోగం కాదు అని నేను చెప్పాను అంటే ఆయనన్నారు ఇన్ దిస్ కాంటెక్స్ట్ కర్మయోగం అంటే ఏమిటండి ఏం చెప్పారు అంటే నేను చూడండి మీరు అలా అడగకూడదు నేను చెప్తే మీకు ఇష్టం ఉండదంటే కాదు చెప్పాలి సిద్ధ్య సిద్ధో సమోభూత్వ సమత్వం యోగం నేను తీరా మీరు వ్యాఖ్యానం చేస్తే మీరు ఆశ్చర్యపోతారు మీరు యూ షుడ్ బ్లెస్ దట్ పర్సన్ యూ షుడ్ ప్రేఫర్ హిస్ వెల్ఫేర్ అండ్ యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అతను అతనంతటా అతను తీసుకొచ్చిస్తే ఆశీర్వదన పూర్వకంగా తీసుకోవడమే తప్ప ఇంక మీరు వేరే ఏమి చేయడానికి వీలుండదు అది కర్మయోగం మరి చూసుకోండి మీకు ఇది ఉందో కాదు అని చెప్పాను కాబట్టి యూ హాట్ కీప్ ఇట్ ఓపెన్ అలా మెడిటేటివ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ శంకర భగవత్పాదుల యొక్క ఎత్తుగడ ఏమంటే ఇతరం జిగ్రతి యోగామినేట్ యోగామినెట్ దేర్ ఆర్ నాట్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్ ఒక్కటే ఉన్నది ఆ చైతన్యం వ్యాపారం ఆ చైతన్యంలో వచ్చే స్పర్శ తప్ప కదలిక తప్ప ఇంకేమీ లేదు అక్కడ ఆ చైతన్యంలో స్పందన వచ్చినప్పుడు వాడు ఘ్రాతగా అనిపిస్తాడు ఆ చైతన్యంలో స్పందన వచ్చి ఘాతవ్యముగా అనిపిస్తుంది ఆ చైతన్యంలో స్పందనే ఘ్రాణము అనే ఒక ఇంద్రియంలో అనిపిస్తుంది ఇన్ని లేవు ఉన్నది చైతన్యము మాత్రమే ఇవన్నీ యథాతథంగా ఉన్నాయి అది నేను ఇది చెప్తూ వెళ్ళాను ఈ డైగ్ర ఈ డైగ్రెషన్ అంతా ఏమిటంటే మనోతి మనుతే మీరేదో ఊహ చేస్తారు మీరు ఏదో ఊహించి వాడు ఎవరో డబ్బు తీసుకున్నాడు ఇవ్వలేదు అనుకుంటారు డబ్బు ఇతరము నేను డబ్బు రావాల్సిన వాడిని ఇతరుడను ఈ ప్రాసెస్ అని ఊహిస్తారు మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే పెద్ద వైరాగ్యం ఉండాలి పెద్ద వైరాగ్యం పెద్ద వివేకం ఉండాలి లోభం ఉంటే మీరు పరిశీలించలేరు బాగా లోతైన వైరాగ్యం వివేకం ఉంటే మీరు పరిశీలిస్తే ఓహో ఇదంతా మాయా మాయా మహాథగిని అని కబీర్దాస్ పాగాడు అబ్బా ఈ మాయా ఎంత డేంజరస్ రా ఇది ఇది నన్ను పారేస్తోన్నప్పుడే ఈ డబ్బు చాలా ముఖ్యమైనటువంటి ఒక భ్రమణ నాకు కలిగిస్తోంది అని యూ విల్ నో ఇట్ సో అదేవిధంగా కాబట్టి అక్కడ ఉన్నది ఒకే చైతన్యం ఆ చైతన్యంలో మంత మననము మననీయము అనే విభాగాన్ని కల్పిస్తోంది సుమానం తరువాత అనే సిద్ధము తదితర ఇతరం విజానా ఇదంతా ఒకటే ఇదంతా కవర్ అయిపోయింది ఇయ అవిద్యావదవస్థ ఇంతవరకు అవిద్యావస్థ ఇంతవరకు అజ్ఞానమే ఇంకా జ్ఞానం ఎలా ఉంటుందో చూద్దాం మంత్రం ఎత్ర అసమాత్మై వాూత్ తం జిధ్రేత్ తం పశ్యే తం శృణుయాత్ తమభివేత్ అది జ్ఞానావస్థ ఈ జ్ఞానావస్థని మనం రేపు క్లాసులో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా